యునైటెడ్ నేషన్స్లో అమెరికా వాళ్ళు భారతదేశం శాంతి కాముక దేశం అని అంటారా వాళ్ళు వాళ్ళు వాళ్ళని ఏం చేసినా వాళ్ళ మాట ఎందుకంటే వాళ్ళ స్ట్రాటజీలో ప్రధానమైన అంశం ఏమిటంటే భారతదేశాన్ని బదనాం చేయడం ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ ఎ సూపర్ పవర్ ఇప్పుడు బుష్ అంటున్నాడు భారతదేశం సూపర్ పవర్ అయిపోతుంది ఎనీవే సో భయం వల్ల రణం నుంచి యుద్ధం నుంచి వెనక్కిపోయాడు అని అంటారు అది చాలా అపకీర్తి సుమా అని అంటున్నాడు తర్వాత ఏషాంత ఎవరికైతే బహుమత ఆదంపబడిన వాడవు భూత్వా అయ్యి లాఘవం తేలికదనమును యాస్యసి పొందగలవు ఒకడు ఎవరైతే నిన్ను మర్యాద చేసేవరో సన్మానం చేసేవరో వాళ్లే ఇప్పుడు నిన్ను తేలిక భావంతో చూస్తారు ఒకప్పుడు అర్జునుడు అంటే డబ్బో జాగ్రత్తగా ఉండాలి ఉండే లేకపోతే యుద్ధంలో అతని ముందు నిలబడ్డానికి కష్టం అని వీరాధివీరులు కూడా అనుకునేవారు అలా నిన్ను ఆదరించేవారు కానీ ఇప్పుడు ఇంకా నువ్వు కనుక ఒకసారి యుద్ధం నుంచి వెలు తిరిగితే నువ్వు వాళ్ళకి లోకు కాబట్టి అపకీర్తినే పలు విధాలుగా ప్రదర్శిస్తున్నావు కాంటెక్స్ట్ అక్కడ పెద్ద సందేశం అంటూ ఏం లేదు ఆ కాంటెక్స్ట్లో పరిస్థితి భాష్యం భయా భయము వలన భయం కర్ణాదిభ్య భయాత్ అని యాడ్ చేశారు కర్ణాదిభ్య యాడ్ చేశారు కర్ణుడు మొదలైన వాళ్ళ భయపడి ఈయన వెళ్ళిపోయాడు అని అలా అనుకుంటాం రణాత్ యుద్ధాత్ అంటే యుద్ధాత్ అని అర్థం ఆ పదానికి అర్థం యుద్ధము నుండి ఉపరతం నివృత్తం ఆ పదానికి అదర్థం తొలగిపోయిన వాణినిగా అని అర్థం తెలుస్తున్నాం యాస్య మంశ్యంతే చిదర్థం అంటే ఆ విధంగా తలపోయు తలపోయగలరు నా కృపయా ఇది వాస్తవంలో కృపతోటి వెళ్ళిపోయాడు కృప కృప అనేది అర్జునుడిని ఆవేశించినది కృప కృప అంటే కరుణ కంపాషన్ సో తం కృపయా విష్టం అశ్రుపూర్ణాకులం అతనికి కళ్ళం పట్టిన నీళ్ల పర్యంతం అయిపోయింది ఎందువల్ల అంటే భయం వల్ల కాదు భయం వల్ల కూడా అలాగే ఉంటాయి లక్షణాలు అని కృప అయ్యో వీళ్ళందరూ చచ్చిపోతారేమో మనం యుద్ధం చేస్తే అని పాపం కృపే కాబట్టి కృప అది సత్యం అది కృష్ణుడికి తెలుసు అర్జునుడికి తెలుసు ఇంకా మిగతా వాళ్ళు ఎవరికి తెలీదు మిగతా వాళ్ళు ఏమనుకుంటారంటే వీడు భయంతో వెళ్ళిపోయారు అనుకుంటారు అందులో ముఖ్యంగా అలా అనుకునేది ఎవరో చెప్తున్నారు త్వం మహారథా దుర్యోధన ప్రభృతయ దుర్యోధనుడు మొదలైన మహారథులందరూ గొప్ప గొప్ప వీరాధివీరులందరూ కూడా ఏమంటారంటే అర్జునుడు భయంతో వెళ్ళిపోయాడంటారు కానీ కృప వల్ల వెళ్ళిపోయాడని మాత్రం అనుకోరు తర్వాత ఏషాంచ దుర్యోధనాదీనా బహుమత నీవు ఏ దుర్యోధనుడు మొదలైన వాళ్ళకి బహుమతుడవో అంటే ఆదరించబడినవాడవో వాళ్ళు ఆదరించేవారు అర్జునుడు వ్యతిరేకం ఉన్నా ఆదరించేవారు అంటే గొప్పవాడు జాగ్రత్త పడేవారు కూడా బహుమత అంటే చెప్తున్నారు బహుభి గుణైర్యుక్తం బహుమతో భూత్వా బహుమత అంటే బహుమత బహు అంటే బహుగుణములు గలవాడు అని మత తలవబడినవాడు చాలా గొప్పవాడు ఆయన అనేక గుణములు ఉన్నాయి ఆయనలో యుద్ధంలో చాలా సమర్థంగా యుద్ధం చేయగలుగుతాడు ధైర్యం ఉన్నది పరాక్రమం ఉన్నది శస్త్రాస్త్ర సంపత్తి ఉన్నది అంటే ఈ విధంగా ఇతని యొక్క గుణముల గురించి అనేకములైన గుణములు కలవాడు అని వాళ్ళు గుర్తించి సన్మానించిన సందర్భాలు ఉన్నాయి శత్రువు కూడా రెస్పెక్ట్ ఇస్తాడు శత్రువుల దగ్గర కూడా రెస్పెక్ట్ తీసుకున్నాడు అర్జునుడు అటువంటి వాడు అలా ఉండి అలా అటువంటి స్థితిలో ఉండి బహుమతో భూత్వా పునఃయాసి లాఘవం లఘుభావం లాఘవం అంటే లఘుభావం అంటే తేలిక ధనము లఘు అంటే తేలిక తనము తనము అంటే సంస్కృతంలో భావము అంటే లఘుభావం అంటే తేలిక ధనము అంటే తేలిక అయిపోవుట అని అర్థం అటువంటి స్థితిని పొందుతావు తేలిక మనస్సులను తేలికెక్కుతావు సమాజంలో కాబట్టి ఇటువంటి పొరపాటు చేయవద్దు శ్లోకం అందాము భయాద్రణాదుపరం మంశన్ మహారథా ఏం బహుమత భూపవం ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తా చూడండి ఇప్పుడు పాల ఇంటికి వచ్చి పాలు పోసి వెళ్తూ ఉంటారు ప్రతీ నెల వతనుగా పాలు పోసి వెళ్తారు సపోజ్ మీరు ఎప్పుడైనా రెండు మూడు నెలలు బయటకు వెళ్ళి తాళం వేసుకుని వెళ్ళే ముందు మీరు ఆ పాలవాడికి ఇవ్వాల్సినటువంటి ఆ నెల సొమ్ము వాడికి ఇచ్చేసి మీరు వెళ్ళారనుకోండి మేము మూడు నెలలు ఊళ్ళో ఉండమా ఇదిగో నీ సొమ్ము నువ్వు తీసుకో అని ఇచ్చేసి వెళ్ళారనుకోండి మిమ్మల్ని చాలా మర్యాద చేస్తాను వచ్చిన మళ్ళీ వెంటనే పరిగెత్తి వచ్చి మీకు పాలు పోస్తానండి సపోజ్ మీరు అతని దగ్గర పాలు పోయించేసుకుని ఏమీ చెప్పకుండా డబ్బులు రేపిస్తానో ఏదో చెప్పేసి తాళం వేసుకుని మీరు ఊరు వెళ్ళిపోయారు అనుకుని వచ్చి వాకప్ చేస్తాడు ఏమన్నా పంతులు గారు ఎక్కడికి వెళ్ళారని ఆయన నీకు తెలీదా మూడు నెలల దాకా ఆయన ఎక్కడికో వెళ్ళారు మూడు నెలల దాకా రావాలని చెప్తే ఓహో కావాలి అతనికి తెలుస్తుందే ఈ చాలా తేలిక భావాన్ని పొందుతాడు ఏం పెద్ద మనిషి ఊరిళ్ళ ముందు నా పైసలు నాకు ఇవ్వాలని తెలియదా మరిచిపోతాడని ఎందుకు అనుకుంటాడు ఎవడూ మరిచిపోవడం అంత ఊరు కూడా వాళ్ళు అంటే కావాలని ఇవ్వలేదన్నమాట కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి చిన్న విషయంలో కూడా పొరపాటు చేయకూడదు మనం ఎక్కడికైనా వెళ్తున్నామంటే మన వంతు కర్తవ్యం మనం పూర్తి చేసేసి మనం ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఇచ్చేసి వెళ్ళిపోవాలి అంతేగాని ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కదా చూసుకుందంలే అని అలాగా కర్తవ్యం నుంచి పారిపోయేవాడు తేలికైపోతాడు తప్పిస్తే ఎప్పుడు కూడా అది మర్యాద అనే పొందే లక్షణం కాదు కాబట్టి యుద్ధం పూర్తి చేసేసాయి నీ డ్యూటీ నువ్వు చేసాయి ప్రస్తుతానికి యుద్ధం వచ్చావు కనుక ఈ యుద్ధం పూర్తి చేసేసి దీన్ని ఎస్ సెటిల్ అయిపోతుంది నువ్వు కాదు సెటిల్ చేసి సెటిల్ అయ్యి సెటిల్ చేసి తత్వం వేరే ఉంది పర్మనేశ్వర్ సెటిల్ చేస్తారు ఒకసారి సెటిల్ అయిపోయిన తర్వాత క్లోజ్ అయిపోతుంది పర్మనెంట్గా ఏం ఉండదు కదండి క్లోజ్ అయిపోతుంది వన్ వే అర్దే అదే ఇంకా ఆ తర్వాత నీకు అవకాశం ఉన్నప్పుడు నేను యుద్ధం చేయను అని ఒక నిర్ణయం చేసేసుకుని అధికారాన్ని వాటిని వదిలిపెట్టి నేను ఇంక ఎలక్షన్లో పోటీ చేయను నెక్స్ట్ టైం నేను ఎలక్షన్లో పోటీ చేయను నామినేషన్ వేసి ఇది వేసి అది వేసి అంతా అయిన తర్వాత ఇప్పుడు ఇంక నా వల్ల కాదనకూడదు అప్పుడు ఇంక కొత్త క్యాండిడేట్ని వేసుకున్న కూడా ఛాన్స్ ఉండదు నెక్స్ట్ టైం నేను చేయను ఈసారి నన్ను నెగ్గించండి అని ప్రారంభించాలి అలాగే న్యాయంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా వెనుదిరగరాదు యుద్ధం నుంచి వెనుదిరకూడదు శ్లోకం శబ్దాలు చెప్ప భయాత్ భయాభ్యాం భా ఉపరతం ఉపరత ఉపరత రథౌ రథా మత మత మతీ ఘాఘ అవునా గుర్తొస్తుందండి చెప్తుంటే కనెక్షన్ వస్తుందా భయాద్రణాదు పరతంహారథా యం బహుమత భూపసిఘ ఇంకా ఏమంటే అదే టాపిక్ కంటిన్యూ అవుతుందని అర్థం కొత్త విషయం చెప్పట్లేదు కొత్త విషయం చెప్పేప్పటికీ అవతారికి మారిపోతుంది అవాచ్యవాదా వదిష్యివాహి నిందంతస్త సామర్థ్యం తపో దుఃఖతరం కిం ఇప్పుడు లోకంలో కీర్తి ప్రతిష్టలు చెందిన ఒక వ్యక్తి ఆ ఉన్నత స్థితి నుంచి జారిపోయినప్పుడు కేవలము ఏ కారణంగా జారిపోయాడో అంతటితో సరిపెట్టకుండగా అతని మీద ఆ వ్యక్తి మీద లేనిపోని కొత్త కొత్త నిందలు కూడా కల్పిస్తారు మానవ సమాజం ఇలా ప్రవర్తిస్తుంది మామూలుగా ఆ హైయెస్ట్ పొజిషన్లో ఉంటే అలాగే రెక్పె రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు ఒకసారి జారిపోతే అది జరిపోవడానికి ఏదో ఒక హేతు ఉంటే వీళ్ళు లేనిపోని ఇంకో పది కూడా కల్పిస్తాయి మానవ స్వభావం ఆ కల్పించటంలో చి నోటు తోట అండడానికి వీలు లేనివి కూడా కల్పించేస్తాయి ఇంకా ఎక్కడ ఆగి ప్రసక్తే లేదు అని అంటున్నారు శ్రీకృష్ణుడు ఎలా చెప్తున్నాడు చూడండి ఎంత చూడండి పదచ్చేలా అవాచ్యవాదాన్ చా బహూన్ వదిష్యంతి తవ అహిత నిందంత సామర్థ్యం తుఃఖతరం నువ్వీ యొక్క అహిత శత్రువులు తవ్వీ సామర్థ్యం సామర్థ్యమును నిందంత నిందించుచున్నవారై బహున్ అనేకములైన అవాచ్యవాద అన్న చా చెప్పకూడని పలుకులను కూడా వదిష్యంతి పలుక గల అర్జునుడు యుద్ధం నుంచి పారిపోయాడు రా పిరికి పొందా అంతవరకు పర్వాలేదు అక్కడ అలా ఆకదావు ఇంకా ఏవేవేమే వీడు ఎప్పుడు ఇలాగడరా బాబు అప్పుడు యుద్ధం చేసినప్పుడు కూడా అదంతా నిజంగా చేశాడు కాదు అక్కడ ఏదో ఉంది మతలమ్మని ఏదో కడతారుట పెట్టి చెప్పకూడని మాటలను కూడా పలికి ఆ విధంగా నీకు అవమానం చేస్తా తత దానికంటే దుఃఖతరం ఎక్కువ దుఃఖము కిమ్ నుమి ఉండును ఇంకా అంతకంటే పెద్ద దుఃఖం ఇంకే ఉంటుంది కీర్తి ప్రఖ్యాతులు పొందిన వ్యక్తి అక్కడి నుంచి కిందకి జారిపోయి పలు పలు విధాలుగా లోకులు పలు గాకులు అన్నట్లుగా ఎవరికి రోచిన విధంగా ఓ రాయి ప్రతి వేసినట్టుగా ఉంటే అంతకంటే పెద్ద దుఃఖము మరొకటి ఉండబోదు భాష్యం అవాచ్యవాదాన్ అవక్తవ్యవాదాంచ చెప్పకూడని పలుకులను అవక్తవ్య వక్తవ్యం అంటే చెప్పదగింది అలాంటిది కాదనమాట హన్ అనేక ప్రకారాన్ అనేక రకాల పలుకుల్ని పట్టుకొస్తారు ఒక్కటే అక్కడ ఉన్న ఇష్యూ యుద్ధం నుంచి వదలెడిపోయాడు అని ఒక అయితే దాని చుట్టూ చెలవల పొలవలు కల్పించేసి ఏవేవో పెడతారు వాడి పుట్టు పూర్వోత్రాల నుంచి పట్టుకొచ్చి ఏదో ఏదో పెడతారు తవా నీ యొక్క అహిత శత్ర హితుడంటే మిత్రుడు అహితుడంటే శత్రువుడు నీ శత్రువు అలా చేస్తారు ఇంకా ఏం చేస్తారు నిందంత కొయంత ఏవగించుకుంటా ఏవగించుకోవడం అన్నది అది అభిమానం గలవాడికి చాలా మనస్సు కష్టాన్ని కలిగిస్తుంది నిన్ను నిందిస్తారా ఏవగించుకుంటారు అసహించుకుంటారు తవాత్వీయం సామర్థ్యం దేన్ని తిడతారండి దేన్ని అవగించుకుంటారు ఏ సందర్భాల్లో ఇతను సామర్థ్యాన్ని చూపించాడో గొప్పతనాన్ని చూపించాడో దాన్ని కూడా ఇటు అటు తిప్పేసి దానికి ఏవో లేనిపోనివన్నీ కల్పించేసి దాన్ని కూడా తిప్పి నిందించేస్తా ఆయన అప్పుడు మంచిగా చేశాడు ఇప్పుడు పొరపాటు చేస్తేనేమి అప్పుడు మంచిగా చేసాడు అనరా ఆ మంచిగా చేసింది కూడా డిశ్చార్జ్ చేసి చెడ్డగా చెప్పేస్తా ఉదాహరణకి నివాత కవచాది యుద్ధ నిమిత్తం నివాత కవచులు అని ఒక రాక్షసులు ఉన్నారు ఈ రాక్షసుల్ని అర్జునుడు జయిస్తాడు జయించి ఇంద్రుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు ఆ యుద్ధంలో అతను గొప్ప సామర్థ్యాన్ని ప్రదర్శించాడు ఆ సామర్థ్యాన్ని కూడా దిగలాగేసి దాంట్లో కూడా ఏవో లేనిపోనో కల్పించేసి అప్పుడు వీడు నెగ్గాయడని అన్నదండి కానీ అది నెగ్గిందేం కాదండి అది కూడా ఏదో ఉందిట ఎవరో నెగ్గితే వీడు తనెత్తి మీద వెసేసుకున్నట్టు కిరీయటం అలాగేదో చెప్పేస్తారు అన్ని విధాలుగా కూడా లోకము నిన్ను నిందిస్తుంది శబ్ద వాదం వాదం వాదాన్ బహు బహు బహున్ బహు అంటే అనేకమోని హిందీ బహు కాదు హిందీ బహు అంటే అది వధూ వా బా అవుతుంది వాకి బాకీ తేడా ఉంది వంగ దంగా హూ పలకడం కంటే ధూ పలకడం తేలిక హూ వల్ల ధూ అయిపోతూ ఉంటుంది సో బహు అంటే వధూ వల్ల బహు అయింది అది వేరే వధువు అంటే కోడలు అర్థం సో బహువు అంటే గురువు గురువు గురువు వదిష్యతి వదిష్యత వదిష్యంతి అహిత అహిత అహిత సామర్థ్యం సామర్థ్యే సామర్థ్యాన్ని దుఃఖతరం దుఃఖతరే దుఃఖతరాని శబ్దాలు ఊరికే చెప్తున్నా మీరేమైనా కొంత పట్టుకుంటారేమో అని చెప్తున్నా అవాచ్యవాదాష్యివాహి నిందామ్యం తప్ప హతో ప్రాప్సి స్వర్గం అన్న ఇంకా భాష్యం పంపుతుందండో ఓకే చెప్దాం జివా భోక్ష్యసే తస్మాదుతిష్ట కౌన్తేద్ధాయనిశ్చయ్యం చూద్దాం తస్మాత్ తో నిందా ప్రాప్తే దుఃఖా దుఃఖతరం నుం అది తతో దుఃఖతరం అని కదా తస్మాత్ అందువల్ల అంటే నిన్ను అనేక రకాలుగా నిందిస్తారు కాబట్టి తత దానికంటే దానికంటే అంటే దేనికంటే నిందాప్రాప్తే నిందను లేనిపోని నిందలను పొందుట కంటే దుఃఖ అదో పెద్ద దుఃఖం ఆ దుఃఖం కంటే దుఃఖతరం అంతకంటే పెద్ద దుఃఖము నిందను పొందుట అనే దుఃఖం కంటే ఇంకొక పెద్ద దుఃఖము కిం ఏముంటుంది దుఃఖతరం అంటే కంపారిటివ్ ఇంకొక దుఃఖంతో పోల్చాలి దేన్ని ఇంకో దుఃఖం ఏముంది అక్కడ ఆ టాపిక్లో అంటే నిందను పొందుట అనే దుఃఖం కంటే పెద్ద దుఃఖం ఇంకేముంటుంది తష్టతరం దుఃఖం స్తి ఇందను పొందుట కంటే ఎక్కువ కష్టాన్ని కలిగించే దుఃఖం మరొకటి ఉండబోదు అని అర్థం అవతారిక యుద్ధే పునఃక్రియమాణే ముందు నిషేధం చెప్పాడు అంటే యుద్ధం చేయకపోతే తప్పే చెప్పాడు ఇప్పుడు యుద్ధం చేస్తే లాభం ఏమిటి చెప్పారు నెగిటివ్గా చెప్పి పాజిటివ్ చెప్తాడు ఇప్పుడు కృష్ణుడు అలాగే చెప్తూ ఉంటాడు ముందు నెగిటివ్ చెప్పి తర్వాత పాజిటివ్ చెప్తా అది బోధించే పద్ధతి సో కర్ణుడు మొదలైన వాళ్ళతోటి కర్ణాదిభి యుద్ధే ఇప్పుడు శంకర భాష్యం ఎలా ఉంటుందంటే ముందుకు వెళ్ళిపోయిన తర్వాత పదం వస్తుంది ఆ పదాన్ని వెనక్కి తీసుకొచ్చి యుద్ధే పునః క్రియమాణే మీరు ముందే యుద్ధే యుద్ధము క్రియమాణే చేయబడగా కర్ణాదిభి కర్ణుడు మొదలైన వారితో అన్నారనుకోండి ఏమిటి అన్వయం దానికి అలా ఉండదు తెలిసిందవి కాదు అలా అన్వయం చేయకూడదు ఎలా అన్వయం చేయాలి కర్ణాది యుద్ధే కర్ణుడు మొదలైన వారితో యుద్ధమును చేస్తే అని అలా వెనక్కి తీసుకెళ్ళి అన్వయం చేస్తూ ఉంటాను భాష్య శైలది సో ఒకవేళ యుద్ధం నుంచి వెళ్ళిపోకుండా ఈ కర్ణుడు మొదలైన వాళ్ళందరినీ ఎదిరించి యుద్ధం చేస్తే ఏమవుతుంది ఏమిటి లాభం చెప్తున్నారు హత వా ప్రాప్స్సి స్వర్గం జివా భోక్ష్యసే మహీ తస్మాత్ ఉత్తిష్ట కౌన్య యుద్ధాయ కృతనిశ్చయ హతో వా సంహరింపబడినచో స్వర్గం స్వర్గమును ప్రాప్స్ పొందగలవు ఎదిరించి యుద్ధం చేస్తే మరణించాడు అనుకోండి స్వర్గాన్ని పొందుతుంది అలా చెప్పారు సో సూర్యమండల భోజనం ఓ శ్లోకం ఒకటి ఉంది ఇహ ఈ లోకంలో ఇద్దరున్న ద్వా ద్వావిహ ద్వామౌ పురుషౌ లోకే ద్వామౌ పురుషౌ లోకే సూర్యమండల భేదినౌ సూర్యమండలాన్ని కూడా దాటుకుని పుణ్యలోకాలకు వెళ్ళిపోయే వాళ్ళు ఇద్దరున్నారు ఎవళ్ళు వాళ్ళు పరివ్రాట్ యోగయుక్తశ్చ సర్వసంగ ప్రత్యాగం చేసి ఆత్మనిష్ఠులై బతికినటువంటి మహాత్ములు తర్వాత రణే చాభిముఖో హతహ యుద్ధరంగంలో ప్రాణాలను సైతం సరుకు చేయకుండా శత్రుతో యుద్ధం చేసి ప్రాణాలని పోగొట్టుకున్నవాడు వాళ్ళ కోసం స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయి అంటే చాలా పుణ్యలోకాలను పొందుతారు బతికినందుకు ప్రయోజనం పుణ్యలోకాలని పొందాలి కదా బతుకుదే ఉంది ఒక పదేళ్ళు ముందేవిటి వెనకేవి అలాగంటే అంత అవివేక ఉదయం కానీ ఇంకోటిలే ఇంకో పదేళ్ళు బతికితే బాగుండదు ఏం చేస్తాం ఇంకో పదేళ్ళు బతికితే ఇంకో పది సంవత్సరాల హిందూ పేపర్ చదవాలి ఏ ఏమిటి దాంట్లో చూసి ఆ హిందూ పేపర్ అంతా ఎంటై హిందూ అదే కానీ ఇంకోటి సో అది అది ఓ పది ఇష్యూస్ తక్కువ చదివితే ఎక్కువ చదువుతాయి కాబట్టి లేకపోతే ఇంకో ధనాన్ని సంపాదించి బ్యాంకులో డిపాజిట్ చేయాలి ఏం చేస్తాం ధనం సంపాదించే ఆ కాగితాలు వండుకు తినలేరు కదా సో ఎంత ధనం సంపాదిస్తే తృప్తి కల్కి భగవాన్ అని ఉన్నారు కల్కి భగవాన్ ఏమిటో ఆయన ఆయన భార్య కొడుకులు కూతుళ్ళు అందరూ ఇప్పుడు ఆత్మ బ్రహ్మ మనం రోజూ చెప్తాం దోమ యొక్క ఆత్మ కూడా బ్రహ్మే దీనికోసం మనిషే ఒక్కర్లా కానీ అక్కడ నేను భగవంతుడు అన్నప్పుడు ఆత్మరూపుడుగా నేను భగవంతుడు అంటే తప్పే ఉంది పర్ఫెక్ట్ అది దానికి జోహార్లు అలా కాదు ఈ దేహము నేను దేహాభిమానము కలిగిన వ్యక్తి ఉంటాడు ద పెర్సన్ పెర్సన్ అంటే దేహాభిమానం ఇంక రెండోది లేదు లేకపోతే అసలు పెర్సనే ఉండడు నిద్రలో దేహాభిమానం ఉండదు పెర్సన ఉండడు కాబట్టి దేహాభిమానము గల వ్యక్తి మిగతా వ్యక్తుల కంటే గొప్ప వ్యక్తి ఎందువల్ల అంటే పాండిత్యం ఉంది కాబట్టి అంటే ఏదో కొంత లోక లక్షణం కాదు దేవుడు అంటే దేవుడు ఒక వ్యక్తి అనమాట దేవుడు ఈజ్ అనదర్ పెర్సన్ వీఆర్ ఆల్ పెర్సన్స్ అండ్ గాడ్ ఈజ్ అనదర్ పెర్సన్ ఓకే అసలు అక్కడే పప్పు లోకాలు వేశాడు వీడు అండ్ నిజానికి గాడ్ ఈజ్ నాట్ వన్ మోర్ పర్సన్ అది ముందు తెలుసుకోవాలి గాడ్ ఇంక్లూడ్స్ ఆల్ పర్సన్స్ ఈజ్ నాట్ వన్ మోర్ పర్సన్ బట్ వీడేమంటాడు గాడ్ ఈజ్ వన్ మోర్ పర్సన్ అంటాడు ఓకే హూ ఈజ్ దట్ వన్ మోర్ పర్సన్ అంటే ఐ అంటాడు బట్టతల ఇక్కడ వేస్తారో ఇక్కడేస్తారో ఇక్కడ వేస్తారో ఉంటుంది ఇంక మిగతా అంతా కూడా అంత ఉండదు అంత గాడ్ అయితే ఈ బట్టతల ఎందుకు వచ్చింది బట్టతల గాడ్గా ఉండకూడదు గాకి బట్టతలను జుట్టులిసిపోయి గడ్డ మాసిపోయి ముడతలు పడి ఇవన్నీ ఎందుకు వచ్చాయి మీరు గాడ్ అయితేను ఏదో కొంత స్పెషల్ అంటే ఉండాలి కదా తర్వాత ఏమో కొంచెం ఫ్యాట్ కూడా ఉండాల్సిన దానికంటే ఫ్యాట్ చూడగానే చెప్పచ్చు ఆయన భగవాను అయితే ఆయన భార్య ఏమిటవుతారు భగవతి ఆ భగవతి గారు కొంచెం ఎక్సర్సైజ్ అది చేసి ఆ స్వీట్లో అవి కొంచెం తగ్గిస్తే మంచిదని అనిపిస్తుంది చూడగానే ఆవిడెప్పుడైనా కనబడితే అమ్మా కొంచెం స్వీట్లో అవి తీసుకుంటున్నారా అంటే తీసుకుంటున్నారా తగ్గించండి తర్వాత రోజు ఓ మైలు నడుస్తూ ఉండండి తర్వాత ఏమో మామూలు ప్రాసెస్డ్ రైస్ మల్లె పువ్వు లాంటి అన్నం అలా కాకుండా కొంచెం ఉప్పుడు ఏదో తెచ్చుకుని వండుకు తినండి మీకు ఆరోగ్యానికి మంచిది చెప్పాల్సిన అవసరం ఉంది ఆవిడకి షీఈ్ లైక్ దాట్ అండ్ నవ్వు యూసే భగవతి హౌ కొడుకు ఆ కొడుకు కూతురు వీళ్ళకి బ్యాంక్ అకౌంట్లు రెండు కోట్లు తేలింది ఆస్తి రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఏం చేయాలి ఇప్పుడు అందరికీ తలపోటే సీబీఐకి ఏం చేయాలో తెలీదు తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఏం చేయాలో తెలీదు స్టేట్ గవర్నమెంట్కి ఏం చేయాలో అర్థం కాదు వాళ్ళకు కూడా తెలీదు ఏం చేయాలో అది కాబట్టి చాలా దురదృష్టకరమైన విషయం సో హతోవా ప్రాప్స్ చేసే కాబట్టి నేను చెప్పింది ఏమిటంటే ఇంకో కొంత ధనాన్ని సంపాదించటం వల్ల ఏమిటి చేస్తారు ఏం చేస్తారు ఇంకో కొంత ధనం సంపాదించి ఉన్న ధనం చాలకుండా ఎప్పుడో లక్ష్యం అనుకుండా ఇంకో లక్ష సంపాదించామనుకోండి ఏం చేయాలి ఆ కాగితాలు భోజనం చేస్తాము భోజనం చేసి ఒక మనిషి తిని అన్న ఎంత ఉంటుందంటే చాలా తక్కువ ఉంటుంది అంత ఎక్కువ అక్కర్లే కాబట్టి మనిషి జీవితం ఇంకో పదేళ్ళు ఎక్కువ జీవించడం వల్ల ఉరిగింది ఉపదేళ్లు ముందు పోవటమే మంచిది అందులో ఒక ధర్మం కోసం దేహత్యాగం చేయటం మరీ మంచిది ఎంతకంటే అందులో క్షత్రియుడికి మరీ ఇంకా కాబట్టి హతోవా ప్రాప్స్యే స్వర్గం ఒకవేళ నెగ్గేవనుకో కొన్ని నెగ్గకూడదని ఏమైనా ఉందా యుద్ధం చేస్తే నెగ్గచ్చుగా జిత్వా భోక్ష్యసే మహీ నెగ్గేవనుకో అంతకంటే కావాల్సిందే ఉంది సో మీరందరూ మహారాజులు ధర్మరాజు గారు చక్రవర్తి అవుతాడు మీరందరూ కూడా రాజకుమారుని యొక్క స్టేటస్లో భూమండలాన్నంతని కూడా పాలిస్తో గొప్ప భోగాలు అనుభవిస్తారు అందాము జిత్వా జయించినచో మహీం రాజ్యమును భోక్ష్యసే అనుభవించగలవు తస్మాత్ అందువలన కౌంతేయ ఓ కుంతీపుత్రుద్ధాయా యుద్ధము కొరకు కృతనిశ్చయ చేయబడిన నిశ్చయము గలవాడవై ఉత్తిష్ట లేచి నిలబడుము కాబట్టి నీ ధర్మం కనుక నా ధర్మాన్ని నేను చేస్తాను అని నిశ్చయం చేసుకో ముందు మనస్సులో గట్టి చేసుకో దిటవు చేసుకో ముందు దృఢమైపోతే బాడీ దాని వెంట వచ్చేస్తుంది నేను లేచి నిలబడి అంత వెంటనే మన బాడీ లేచి నిలబడు మనస్సు దిగజారిపోతే బాడీ కూడా కూలిపోతుంది మనస్సు ధైర్యంగా లేచి కూర్చుంటే బాడీ కూడా లేచిపోతుంది ఒక ఆయన మంచమే పడుకునే అలా దుఃఖిస్తూ కూర్చున్నారు ఏమిటంటే దుఃఖం ఏంటండి అంటే అనారోగ్యం చేసేసిందండి రోగం వచ్చేసిందండి ఒళ్ళంతా కూడా ఏదో రోగం వచ్చేసింది ఇంకా లేవలేకపోతుంది ఏమాటండి మందు పుచ్చుకున్నారా పుచ్చుకున్నాం వేరే స్టేజ్ ఆఫ్ రికవరీ మందు పట్టిస్తున్న మీరు రికవరీ అవుతున్నారు ఎందుకు అలా ఉత్సాహపడతారు అలా మంచం మీద పొద్దు నుంచి సాయంకాలం దాకా అలా ఉండకండి మరి ఏం చేయమంటారు లేవండి అసలు ముందు ఆ కుక్కి మంచంలో దాంట్ ఇక ఉండలా అయిపోయి కూడా మంచిది కాదండి లేవండి ముందు అసలు వచ్చి ఏం చేయమంటారా కూర్చుని కూర్చోండి కొంచెంసేపు ఓకే నిటారుగా కూర్చోండి చక్కగా నిటారుగా కూర్చుని ఏమైపోతుంది దేహం ఏమైపోతుంది ఎందుకంటే ఇంటి చెడీదేముంది కూర్చోండి అసలు ముందు కూర్చుని ఏదైనా నామాన్ని చెప్పండి చెప్పని చెయ్యండి అని ఇలాగా సలహా చెప్తే నిజంగా నేను జరిగింది చెప్తాను మొన్న ఒకసారి చెప్పాను మీరు ఆ నామా ఆ నామం చేసి ఆయన ఒక ఆయన ఉన్నట్టు ఏమైనా కొంచెం నామం చేయి అంటే రామ రామ అంటే రామనామాన్ని చేస్తే ఒక్క పావుగంట అయ్యేపటికి ఇంకే అక్కడ ఎంతసేపు కూర్చుంటాం మనం అండి మనం వెళ్తాం వచ్చేస్తాం కదా ఇంకా వెళ్ళొస్తామండి అంటే ఆయన ఎంతో బాగుందండి ఇప్పుడు చాలా కులాసాగా ఉంది బాడీకి కులాసాగా ఉంది మనస్సుకి కులాసాగా ఉంది మీరు మరీ మరీ ఎక్కువగా నడి చేయడం అది చేయండి డాక్టర్లు చెప్పినట్టు చేయండి ఎంత అవసరమో అంతే శ్రమపడం రోజు పది నిమిషాలు పొద్దున్న పది నిమిషాలు సాయంకాలం పది నిమిషాలు మధ్యాహ్నం ఇలాగ ఈ కుర్చీలో కూర్చుని నా అమ్మ చేయండి అలా మనస్సును దిటం చేసుకుంటే శరీరం దాని లెవెల్లో తగ్గుతుంది అంతే కానీ శరీరం కంటే ఎక్కువ మనస్సుకి రోగం వచ్చేస్తుంది చాలా తప్పు అలా ఉండకూడదు కాబట్టి ఉత్తిష్ట లేచి నిలబడాలి యుద్ధాయకృత నిశ్చయ సపోజ్ నేను మంచమే పడుక్కుని నేను చావను నేను కూర్చునే చచ్చిపోతాను అని కనుక నిశ్చయం చేసుకుంటే వాడు కూర్చునే చచ్చిపోతాడు అంతా మనస్సును ఉంటుందండి అంచేత నేను మరణానికి భయపడకూడదు నేను చచ్చిపోతానేమో అని భయపడ్డాడు అనుకోండి వాడు అలా భయపడుతూ భయపడుతూ చచ్చిపోతాడు అంతకంటే మహాభావ్ చచ్చిపోవడం ఎలాగో ఖాయమే అలా కాకుండా మరణం దేహానికి మరణం నాకు మరణం ఏమిటి అసలు మరణం అనేది అంగీకరించం వీ లాట్ ఎక్సెప్టెడ్ ఏటా అని చక్కగా ఏదో జపం చేసుకోవటం ఏదైనా పుష్పం చూసుకోవటం ఏదైనా సేవ చేయగలిగితే చేయటం వచా ధర్మం అలా ఒకప్పుడు పని చేసి చేసి ఉపకారం చేయలేకపోవచ్చు వచ వాక్కుతో ఉపకారం చేయవచ్చు వాక్కుతో చేసి ఉపకారాలు ఉంటాయి కాబట్టి చేయొచ్చు అయితే ఓ వాక్యాన్ని రాసి ఉపకారం చేయొచ్చు అయితే వీళ్ళు సరిగ్గా రాసి ఉపకారం చేయవచ్చు ఉపకారం చేయడానికి ఏముంది ఇప్పుడో పది లక్షలు ఉన్నాయండి ఒక యజమాని దగ్గర ఆయనకు ముగ్గురు కొడుకులు ఆయన నన్ను అడిగారు ఈ పది లక్షలు ఏం చేయమంటారు నేను అన్నా ఒక్కొక్క కొడుకు మూడేసారి లక్షలు ఇచ్చేయండి అన్న అంటే మరి మిగిలిన లక్షమాటేట అది దానం చేసేయండి అంటే లక్ష రూపాయలు దానం చేయమంటారా సపోజ్ మీరు లక్ష దానం చేయలేదు అప్పుడు ఏం చేస్తారు దాన్ని ఒక్కొక్కరికి ముప్పై ఇవ్వాలి వాళ్ళకి మూడు లక్షల కంటే లక్షలు ఇస్తే బాగుపడని వాళ్ళు ఇంకో ముప్పై మూడు వేలు ఇస్తే బాగుపడతారా వాడు మూడు లక్షలు ఇస్తే బాగుపడితే బాగుపడ్డట్టు లేకపోతే ఇంకెలాగో బాగుపడ్డావు వాడికి ఆ ముప్పై ఏ సేవ్ చేయవు వాడిని కాబట్టి మూడు లక్షలు ముప్పై మూడు వేలు లక్షలు ఇవ్వండి ముప్పై దానం చేయండి అంటే ఎవరికి దానం చేయమంటారు మీకు దానం నాకు దానం చేయండి నాకు చేయమని నేను నిజంగా దేవుడు తోడు నాకు అక్కర్లేదు నేను నా స్వాంతం కోసం చెప్పలేదు నేను నిజానికి అసలు మీ దగ్గర నేను తీసుకోను కూడా ఎందుకంటే నేనే సలహా చెప్పి నేనే తీసుకుంటే అది దోషం కూడా అవుతుంది కాబట్టి నాకొద్దు మీరు ఆలోచించండి అనేక సేవా కార్యాలు ఉన్నాయి లోకంలో మీరు నాకు దానం చేయొద్దు మా దాడికి కూడా దానం చేయొద్దు మీకు లోకంలో మనం ఒక్కలే కాదు సేవ చేస్తున్నాం మనం చేసి సేవంత సేవ చేస్తున్నానని చెప్పుకుంటూ కూడా వీల్లేదు అసలు లోకంలో మహాత్ములు ఎంతుందో కొన్ని వాళ్ళ ద్వారా మీరు సేవ చేయండి మీ కుటుంబ తరఫున సేవ చేయండి పేరు ముఖ్యం కాదు అలా చేయండి అని నేను చోట ఒక సలహా చెప్పాను అసలహా పాటించారు కూడా ఆయన కాబట్టి సుకృత నిశ్చయ మనస్సును నిశ్చయం చేసుకుంటే దేహము అన్ని దారిలోకి వస్తాయి మనస్సులో నిశ్చయం ఉండాలి ఉత్తిష్ట ఈ వాక్యం చాలా గొప్ప వాక్యం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత అంటే కృష్ణుడు యుద్ధం చేయమన్నాడు తప్పది అది రాంగ్ అండర్స్టాండింగ్ కృష్ణుడు యుద్ధం చేయమని కృష్ణుడు యుద్ధం చేయమన్నాడు క్రీస్తు ట్యాక్స్ కట్టమన్నాడు అలాగ అనకూడదు అదేదో కాంటెక్స్ట్ ఏదో ఉంటుంది అలాగ ఆ కాంటెక్స్ట్ని అతీతంగా మనం మాట్లాడాల్సి ఉంటుంది యుద్ధానికి నిలబడమన్నాడంటే ధర్మానికి నిలబడమన్నాడు తో తస్మాదు ఉత్తిష్ట కౌతే ధర్మాయ వృత నిశ్చయ అని అర్థం నాకు ఆ ధర్మం ఇన్ దట్ కాంటెక్స్ట్ హ్యాపెన్స్ టు బి యుద్ధం అందుకోసం యుద్ధాయ అనే మాట వచ్చింది అదర్వైజ్ ధర్మము స్వధర్మం చేయాలి ఆ స్వధర్మం చేస్తే అదే మన వస్తుంది మన మనస్సుకు ఉల్లాసాన్ని కూడా ధర్మం ధర్మం లేకపోతే తాను చేయాల్సిన కర్తవ్యం తాను చేయకపోతే ఏమిటో ఉల్లాసం దెబ్బలాడుకోవడం దేనికోసం దెబ్బలాడుకోవడం రూపాయల కోసం ఓహో రూపాయల కోసం దెబ్బలాడుకోవడం అంత బుద్ధి తక్కువ అదే కానీ ఇంకొకటి లేదు సో రూపాయల కోసం ఎప్పుడో దెబ్బలాడుకో ధర్మ ధర్మంగా ధర్మానికి నిలబడాలి ఓ మహాత్ముడు అంటాడు నాతోటి స్వామీజీ పైసాతో కూర్చుబీనహి హే అంటాడు పైసాతో కూర్చుబీ నహి హే ఆయన చేతిలో లక్ష డాలర్లు ఆయన చేతిలో కొట్టు కూర్చున్నాడు ఆయన జేబులో ఉన్నాయో లక్ష డాలర్లు నా జేబులో వెయ్యి డాలర్లు నా దగ్గర ఉన్నాయి నేను ఇప్పుడు నేను డాలర్ల కోసం నేను చూడలేదు పైసాతో కూర్చుబిన హి హే అండ్ హి మీన్స్ ఇట్ హీ మీన్స్ ఇట్ ఏదో సునామీ అంటే లక్ష డాలర్లు అటు పంపింగ్ ఆఖరు ఆ లక్షకి వెయ్యి యాడ్ చేయండి నేను అన్నాను ఆఖరు మళ్ళీ భిక్షకు మేమిద్దరం తయారు ఓవర్ స్వామీజీ వెయ్యి డాలర్లు ఇచ్చేస్తే మీకు మీకు మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి దానికి ఆ పొద్దు రోజు డాలర్లు ఎక్కడ మన మిత్రులు అందరు డాలర్లు మనమే కదండి మీకేం చింత చేయకండి పవన్ చేయండి అంతే ఆఖరు ఓవర్ హండ్రెడ్ అండ్ వన్ థౌజండ్ డాలర్స్ వెళ్ళిపోతున్నాను మీకు క్యా బాత్ కాబట్టి ధనం కోసము సోదరులు దెబ్బలాడుకోవడము అంత పొరపాటు అదే దానికి ఒకటి ఉండదు నేను ఇది కావాలి అంటే తీసుకురా అదేమిట్రా ఇంకొంచెం కూడా తీసుకో అన్నారా అంతేగాని అబ్బే దాంట్లో ఎక్కువ అయిపోతే అలాగా నాది కూడా నువ్వు చేసుకుంటున్నావే అని అలా చిన్న మనస్సు ఉండకూడదు పెద్ద మనస్సుతో ఉండాలి ధర్మానికి కట్టుబడి ఉండాలి ఈ ధనానికి భోగాలకి కక్కుర్తిపడ్డవంత బుద్ధి తక్కువదే కానీ ఇంకోటి కృత నిశ్చయ భాష్యకారులు ఏమంటారో చూద్దాం హతో వాస్వర్గం హతం స్వర్గం ప్రాప్స్య అది ఆ వాక్యానికి అది భాష్యం ఏమీ యాడ్ చేసింది ఏం లేదు ఇంకే అలాగే ఉంటుంది భాష్యం అంతా చాలా సూక్ష్మంగా ఉంటుంది దాన్ని చూసి భ్రాంతి పడతారు భాష్యం చాలా తేలిక గీతా భాష్యం తేలికని మన ఆయన గారు అంటూ ఉండే గీతా భాష్యంలో మిస్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది ఏదో మల్లినాథ సూర్యు వ్యాఖ్యానంలాగా ఉంటుంది రఘువంశం వ్యాఖ్యానంలాగా చాలా తేలిక ఏముంది లేదండి బ్రహ్మసూత్ర వర్షం అంటే కఠినంగా ఉంది కానీ చాలా తేలిగ్గా ఉందని అనుకుంటారు కానీ వాస్తవంలో చాలా గొప్ప గొప్ప రహస్యాలన్నీ దీంట్లోనే ఉన్నాయి అని అని ఉచిష్ అది ఆ అనుభవంతో చెప్తున్నమాట ఆ అబ్బాయి ఎంత బాగా చెప్పారా అని అనిపిస్తుంది ఆ సమయం వచ్చినప్పుడు చూద్దాము సో జిత్వా కర్ణాదీన్ూరాన్సే మహీ ఇంకా అస్తమాను యుద్ధము అస్తమానూ జయము కాదు సందర్భాన్ని బట్టి ఆ సందర్భంలో యుద్ధము విజయము అని చేతనే శూరాన్ అని ఆ కాంటెక్స్ట్కి అనుకూలంగా చెప్తున్నారు కర్ణుడు మొదలైనటువంటి సూర్యులు ఎదురుకుండా నిలబడి ఉన్నారు గట్టి గట్టి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వాళ్ళని ఒకవేళ నువ్వు జయించేవే అనుకో మహిం భోక్ష్యసే సామ్రాజ్యం యొక్క భోగాల్ని పొందుతావు ఉభయథ అపి అది చాలా ముఖ్యమైన పాయింట్ స్వధర్మానుష్ఠానం చేస్తే అంత లాభమే నష్టం ఉండదు నష్టం అనే మాటే లేదు ఇప్పుడు స్వధర్మానుష్ఠానం చేయకపోతే అంతా నష్టం నీకు కలిసొచ్చినప్పుడు కూడా నష్టమే స్వధర్మానుష్ఠానం చేస్తే మటుకు ఇంక దాంట్లో నష్టమే మాట్లాదు పైకి నష్టంగా అనిపించినప్పుడు కూడా నష్టం కాదు భయత అపి తవ లాభ ఇప్పుడు స్వధర్మానుష్ఠానం అంటే ఒక కర్మ కదా చేయాల్సిన కర్మ కదా ఆ కర్మ చేసినప్పుడు దాని నుంచి మీరు అపేక్షించే ఫలం మీకు లభించినా మీకు లాభమే లభిస్తేలాగూ లాభమే లభించకపోయినా కూడా లాభమే నష్టం లేదు ధర్మంలో ఉన్నా గొప్పతనం లేదు లాటరీ లాంటిది ఉందనుకోండి లాటరీ కానీ లేకపోతే ఏదో లౌకిక కర్మలు ఉన్నాయనుకోండి దొరికితే లాభం లేకపోతే నష్టం కానీ స్వధర్మంలో లాభమే లాభం లాభమే లాభం నష్టం మాట లేదు అసలు అది స్వధర్మంలో ఉండేటువంటి మహాభాగ్యం మీరు సంధ్యావందనం చేశారనుకోండి లాభ నష్టాల బేరీజు ఉండదు దాంట్లో స్వధర్మం ఎవరికి ప్రార్థన చేశారు టై టైంగా ఆ ప్రార్థన చేయాల్సిన సందర్భంగా కనుక చేసేసారు అయిపోయింది దాంట్లో నష్టమే ఉండదు మీరు సింపుల్గా చేసినా లాభమే ఎలాబరేట్గా చేసినా లాభమే సపోజ్ కామ్యకర్మ చేశారనుకోండి మీ కోరిక తీరింది అనుకోండి కోరిక తీరలేదనుకోండి నష్టం ఎందుకంటే కామ్యకర్మకి బోళ్ళు ఖర్చు అవుతుంది చాలా కఠినమైన వ్రతం అది చేయాల్సి ఉంటుంది ఎంతో ఇబ్బంది పడి చేయాల్సి ఉంటుంది కోరిక తీరితే లాభం కోరిక తీరకపోతే నష్టం ద్వంద్వాల్లో పడిపోతాడు మనిషి వేరే స్వధర్మంలో ద్వంద్వ అనేది ఉండదు స్వధర్మంలో ఎప్పుడూ ఉన్నత స్థితే కాబట్టి ఉభయథ అప్పు తల లాభ రెండు సందర్భాల్లో కూడా జయపరాజయాలు రెండింటిలో కూడా లాభం అండి ఎంత గొప్ప విషయం స్వధర్మానుష్ఠానం అంటే అలా ఉంటుంది యత ఏం తస్మాదుతిష్ట కౌన్తే యుద్ధాయకృత నిశ్చయ ఇది ఇలా ఎందుకు ఉన్న కారణంగా దిస్ బీయింగ్ సో ఏమిటి స్వధర్మంలో మీకు లాభం వచ్చినా లాభమే నష్టం వచ్చినా లాభమే इटना लाभमे अटैना लाभ में प्रयोजनमेंबट्टी तस्मा उठ लिमु हे कौंते युद्धा कोश्चय लिमु एट निश्चय जेश्यामी शत्रुन् मा निश्चय స్వధర్మోపనిషత్తితే ఇదంతా కూడా దానికి ఆ పేరు అలా పెట్టాం కదా కాబట్టి లేచి ధైర్యంగా లేస్తాడు లేచి ఏం చేస్తాడు జేష్యామి శత్రువు శత్రువులనే విజయం పొందుతాను జయిస్తాను మనుష్యామివ వాళ్ళ జయాభజయాలు ఎవరు చెప్పగలరు జయాపజయాలు ఈశ్వరాధీనంగా ఉంటాయి పని చేయటం వరకే మన వంతు సో మనుష్యామివ ఒకవేళ జయించలేదనుకోండి మరణిస్తాను క్యా బాత్ హే సో వాట్ ఏ బిగ్ డీల్ అని ఇది నిశ్చయం కృప్ల ఇత్యర్థ అని నిశ్చయం చేసుకుని లేచి నిలబడు ఇత్యర్థ స్వధర్మం దగ్గర ఉండాలి ఆ దృష్టి అంతేగాని పేకాటో లేకపోతే ఉంటాయి మరి అంటే వాళ్ళంత డబ్బు అక్కడ వేజర్ అంటారు చూడండి సో నె వచ్చితే వచ్చింది పోతే పోయింది వే డాలర్ని దీని మీద కాస్తున్నాను అని అలాగ దానికి వర్తించదు స్వధర్మానికి వర్తిస్తుంది నేనేమో వస్తే వచ్చింది పోతే పోయింది ఇదిగో వెయ్యి డాలర్ని దీని మీద కాసాను అని అలాగ ఈ గుండాట అలాంటి వాటిలో ప్రవేశించి ఈ రూళ్ళు పెట్టకూడదు కేవలం స్వధర్మానికే ధర్మానికే వర్తిస్తుంది నీ ధర్మం ఏదో అది అక్కడ ఇటువంటి తెగింపు ఉండాలి ధర్మం దగ్గర ధర్మం దగ్గర తెగింపు ఉండాలి తెగింపు ముందుకు వెళ్ళిపోవడం వస్తే వచ్చింది పోతే పోయిందండి మా ధర్మం మేము చేసేస్తాం అంటే ఇంకేమిటి దీంట్లో పెద్ద విషయం అంటే అలా ఉండాలి శబ్దాలు వస్తారందాం హతహ హత హత ప్రాప్స్ ప్రాప్స్య హాప్స్య అది మధ్యలో తది మధ్యలోది ఒకటే రెండు మూడు ఉంటాయి మధ్యలో మధ్యలోది మధ్యలో చెప్పారు हे నిశయ నిశయ నిశ్చయా స్వర్గం జి భోక్ష్యసేమహీస్మాదు కౌన్యకృతని కర్తో స్వధర్మోపనిషత్ పూర్తయింది ఇప్పుడు మళ్ళీ కాంటెక్స్ట్ కూడా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్ వేదాంతిక్ టీచింగ్లో పడ్డాము మళ్ళీ అందాం శ్లోకం చాలా గొప్ప శ్లోకం సుఖదుఃఖే సమే కృభాలా తోయు పాపమవాప్స్ ఇక్కడి నుంచి శ్రీకృష్ణుడు ఇక్కడ మొదలుపెట్టి ఇది ఉపక్రమము అన్నారు దీన్ని దేనికి ఉప ఉపక్రమం అంటే ఇంట్రడక్షన్ దేనికి ఉపక్రమము అంటే నిష్కామకర్మకి ఉపక్రమం నిష్కామ కర్మోపక్రమ ఉపనిషత్ అని పేరు దీనికి నిష్కామ కర్మని ప్రవేశపెట్టే ఉపనిషత్ ఏమంటే నిష్కామ కర్మ అనేది ఏమైనా అసలు ఉంటుందా వినడానికి ఎలా ఉందంటే పైన చూడగానే ఎలా అనిపిస్తుందంటే అలాంటి కర్మ ఏమన్నా ఉంటుందా అని అనిపిస్తుంది ఉంటుంది చాలా ప్రధానమైన విషయం ప్రతి మానవుడు తెలుసుకోట విషయం ఎందుకంటే ప్రతి మానవుడు కూడా పుట్టింది మొదలుకొని గిట్టి వరకు కర్మల్ని చేస్తూనే ఉంటాడు కర్మలైందే ఏ ప్రాణీ ఉండదు అసలు ప్రాణం అంటేనే క్రియానుష్ఠానము అని అర్థం సో నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠ తర్మతు అని అంటాడు శ్రీకృష్ణుడు నహి దేహభృతాశక్యం చెప్తుం కర్మాన్యశేషత అది కూడా ఆయనే అంటాడు ప్రాణీ అయిన తర్వాత మానవ మాత్రుడైన తర్వాత కర్మ లేకుండా ఉండడం కుదరదు కర్మల్ని చేస్తూనే ఉంటాం కానీ ఆ కర్మలని చేసి పద్ధతి సరైన పద్ధతిలో చేస్తే తెలిసి చేస్తే తెలిసి చేయాలి తెలియకుండా చేయకూడదు సో నాలెడ్జ్తో కూడిన విధంగా కర్మ చేయాలి తెలిసి కర్మని చేస్తే అది వాడిని ఉద్ధరిస్తుంది తెలియకుండా కర్మని చేస్తే అది దానివల్ల వాడి ఏ ప్రయోజనాన్ని పొందలేదు ఎనివే నిష్కామ కర్మ ఏమంటే కర్మ చేస్తే దానికి ఏదో లాభం ఉండాలి కదా ఊరికే నీ కా ఏ కామనా లేకుండా కర్మం చేయడం కుదురుతుందంటే కుదురుతుంది ఆల్ దట్ వెరీ కేర్ఫుల్లీ తెలుసుకోవాల్సినటువంటి విషయం సో ఈ నిష్కామ కర్మ ఉపక్రమం చేస్తున్నారు ఇక్కడ ఫస్ట్ టైం ఈ శ్లోకంలో అందమైన సమాచారం ఏంటంటే మూడు యుగ్మములు ఉన్నాయి యుగ్మము అనే మాట విన్నారా ఎప్పుడైనా యుగ్మము అంటే జంట జంట మూడు జంటలు ఉన్నాయి చక్కటి సంస్కృత పదం మూడు జంటలు యుగ్మము అనండి ద్వంద్వము అనండి బట్ ఎవర్ మూడు ద్వంద్వాలు ఉన్నాయి సో ఏమిటవి సుఖదుఖములు లాభాలాభ లాభ నష్టములు అనమాట లాభ అలాభ అలాభం అంటే నష్టం లాభ నష్టాలు జయ అజయ అజయం అంటే అపజయం అనమాట జయాపజయములు మూడు ఉన్నాయి ఈ మూడింటికి మధ్యలో పరస్పర సంబంధం ఉంది ఎలాగంటే జయించిన యుద్ధంలో జయం వచ్చిందనుకోండి రాజ్య లాభం వస్తుంది సుఖం కలుగుతుంది కదా జయము లాభము సుఖము అపజయం అనుకోండి నష్టము రాజ్య నష్టము దుఃఖము ఎందుకంటే మళ్ళీ అడవికి పోవాల్సి ఉంటుంది వీళ్ళు ఓడిపోతే అడవికి వెళ్ళాల్సి ఉంటుంది అడవికి వెళ్తే దుఃఖాన్ని మళ్ళీ కష్టపడాల్సి ఉంటుందండి సో ఈ యుగ్మముల మూడింటికి మధ్యలో పరస్పరము హేతుహేతు మద్భావం ఉంది జయాపజయములు లాభనష్టములకు హేతు అవుతాయి అవి సుఖదుఖములకు హేతు అవుతాయి సో ఇంతటి పరస్పర సంబంధం ఉంది వీటి మధ్యలో అయినా కూడా వీటన్నిటి ఎందు సమే కృత్వ సమముగా చేసి సమముగా చేయడం అంటే ఏమిటి ఇప్పుడు యుద్ధంలో విజయం వచ్చిందనుకోండి లేక అపజయం వచ్చిందనుకోండి రెండు సమయం ఎందుకు అవుతాయి అవుట్ సైడ్ ఇ ఫీల్డ్ రెండు సమం అవ్వ యుద్ధం వచ్చినప్పుడు పరిస్థితికి అపజయం వచ్చిన పరిస్థితి క్రికెట్ మ్యాచ్ నెగ్గినప్పటికీ ఓడినప్పటికీ తేడా లేదండి చాలా తేడా ఉంటుంది ఫీల్డ్లో తేడా ఉంటుంది కాబట్టి అక్కడ సమం కుదరదు మరి ఇంకెక్క సమం ఎక్కడ కుదురుతుంది మనస్సులో కుదురుతుంది పోనీ ఆత్మయందు ఆత్మయందు అన్ని సమమే మీరేమీ సమం చేయని అక్కర్లే ఆత్మలో ఎందుకంటే ఆత్మలో ద్వితీయం లేదు కదా కాబట్టి ఆత్మ లెవెల్లో సమం అక్కర్లేదు బాహ్యం లెవెల్లో సమం కుదరదు ఈ బాహ్యము ఈ ఆత్మ కలిసేటువంటి మీటింగ్ గ్రౌండ్కి మనస్సు అని పేరు అక్కడ సమం అవ్వాలి అక్కడ అవ్వడానికి అవకాశం ఉంది అవ్వాలి ఎలాగా ఏమిటి సమాచారం రేపు శ్లోకం అనేసిద్దాం సుఖ దుఃఖేశమే కృ జయా తో యుద్ధాయ్యస్వ పాపమవాప్స్ ఓం పూర్ణమద పూర్ణమి పూర్ణా పూర్ణము దశ్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమెవశిష్యం శాంతిశాంతశాంతి హరి ఓం శ్రీగురుజ్యో నమ హరి ఓం తత్సామస్ మనవి